శూన్యబని అనదగు కాని బయలు అనతగదు సుమీ కనవచ్చుచున్నది ఇందులో కనుగొనుటకు ఎరుకలేదు కనుగొనరాదా ఎరుకనే శూన్యమని అనరాదా కనవచ్చనా లేదా కనుగొంటి లేదని అనరాదా భయమేమి అనుమానించకు ఇదుగో కనుగొనరాధ ఎరుకనే కనరాని దాన్ని శూన్యం బని అనదగును కాని బయలును అనదగదు సుమి కనవచ్చు సున్నది ఇందులో కనుగొనుటకు ఎరుకలేదు కనుగొనరాదా ఎరుకనే శూన్యమని అనరాధ కనవచ్చనా లేదా కనుగుంటి లేదని అనరాధ భయమేమి అనుమానించకు ఇరుగు కనుగొనరాదా ఎరుకనే శూన్యమని అనరాధ ఇది పదవిభజన